రి ఓం జనా గణపతిహవామహే సవీనాముపమశ్రవస్తం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్పట ఆ వల్మోసాదం శ్రీమహాజనాపత సదాశివసన శంకరాచార్యమ స్మరాజ్యాపర్యంతే గురు పరంపరా బాహ్యస్పర్శేష్సక్త విందమనియత్సు సహయుక్యమశ్ను కించ బ్రహ్మని స్థిత బాహ్యేకి సో బ్రహ్మని బ్రహ్మవి బ్రహ్మని స్థిత బ్రహ్మనిష్ఠుడైన జ్ఞాని ఆ జ్ఞాని గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు కించ ఇంకేమంటే బ్రహ్మ బ్రహ్మని స్థిత బ్రహ్మ నుండి నిలిచి జ్ఞాని ఎలా స్పరిశేషు అసక్తాత్మ అసక్తుడిగా ఉంటాడు అనాసక్త నిర్లిప్త లేక అనాసక్త అంటే సంసారంలో ఉంటాము కానీ సంసారము నాకు చేత సంసారీలో తగులు కొనకుండా ఉంటాము దీనికి స్టాండర్డ్ దృష్టాంతాలు ఉన్నాయి నీటిలో ఉంటుంది పడవ కానీ పడవలో నీరు ఉండదు నీటిలోనే ఉంటుంది పడవ అలాగే మనం సంసారంలో ఉంటాము కానీ సంసారం మనలో ఉండకూడదు బీ ఇన్ ది వరల్డ్ డోంట్ బీ ఆఫ్ ది వరల్డ్ అలాగైనా సో దీన్ని అనాసక్త యోగము అంటారు మామూలుగా మీరు భగవద్గీత ఇత్యాది లేదా శాస్త్ర గ్రంథాలు చూడటానికి వచ్చినప్పుడు కొన్ని మాటలు వినపడతాయి జీవితంలో కర్మయోగము ఉండాలి అని ఒక మాట వినపడుతుంది భక్తి యోగాన్ని మనం అభ్యాసం చేయాలని అలవర్చుకోవాలి అనే మాట వినబడుతుంది జ్ఞానయోగము అనే మాట వినబడుతుంది వీటన్నింటిలో ఉన్నటువంటి మౌలిక సూత్రం ఏమిటంటే అనాసక్త యోగం అనాసక్తము అంటే సంసారం విషయంలో ఆసక్తి లేకుండా విరక్తంగా ఉండేవాడెవడో వాడే కర్మయోగి కలగలుగుతాడు వాడే భక్తి యోగాన్ని వాడికే జ్ఞానయోగము వంట కాబట్టి మీరు పది మీద ఉపన్యాసాలు కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం అని ఎన్ని చెప్పినా అల్టిమేట్ గా దే హ్యావ్ ఓన్లీ మీనింగ్ ఓన్లీ ఇస్ దేరీజ్ అనాసక్త అనాసక్త ఈ అనాసక్త అన్నది చాలా గొప్ప విషయం ఇప్పుడు బాహ్య స్పర్శేషు అసక్తాత్మ అది అనాసక్త అనేదానికి నిర్వచనం బాహ్యములైన ఇంద్రియములు ఏవైతే ఉన్నా ఆ కాదు లోపల ఉంది దాని గురించి అనమాట ఏం తర్వాత సో బాహ్యములైన ఇంద్రియ భోగములు ఏవైతే భోగ్య వస్తువులు ఉన్నాయో వాటి ఎంతో ఆసక్తి లేనివాడు ఇప్పుడు మహాత్మా గాంధీ గారు తన జీవితం ద్వారా నిరూపించింది ఏమిటి ఎవరు నిరూపించారు అంటే ఖరీదైన బట్టలు వేసుకున్నంత మాత్రాన వ్యక్తి గొప్పవాడు కాడు అని ఆయన నిరూపించాడో లేదంటారా కాబట్టి అండ్ బ్రిటిష్ పార్లమెంట్లో వాళ్ళు క్వీన్ విక్టోరియా వాళ్ళందరూ ఎంత ఖరీదైన డ్రెస్సులు వేసుకుంటారు అదే గాంధీ గారు పొల్లాయిడ్డ ఆయన పైన ఒక పలువ ఆయన వింటే వాళ్ళు చక్కగా ఆయనతో మాట్లాడారా లేదా కాబట్టి ఆయన నిరూపించినటువంటి సత్యం ఏమిటంటే ఖరీదైన వస్త్రధారణము అది మనిషిని గొప్పవాడిని చేయగదు నిరూపించిందా లేదా అదే అనాసక్తి యోగంగా ఒక సాధువు రోడ్డు ముందు నడిచి వెళ్తున్నాడు అనుకోండి ఆ సాధువు జగత్తుకి నిరూపించే సత్యం ఏంటంటే ఖరీదైన కారులో ప్రయాణించినంత మాత్రం ఎవడు గొప్పవాడు కాలేడు అన్ని రూపణ అయిపోయిందా అవ్వలేదా అయిపోయిందండి ఈ బాహ్య విషయముల ఎందు మనం అనాసక్తని కలిగి ఉండవలేము అది ఒక కండిషను ఇన్ఫాక్ట్ బాహ్య విషయముల ఎందు ఎంతవరకు ఆసక్తి ఉంటుందో అంతవరకు వ్యక్తి ఆత్మస్వరూపం విషయంలో అంధుడుగా ఉంటాడు ఇంకేతనే ఆత్మానం మన్వీకా ఆత్మన్యేవాత్మానం పశ్చేత్ అని సోదాణ్యత తన స్వరూపమునందు నిష్టను కలిగి ఉండాలి అంటే దీని రహస్యం ఏనాసక్తి యొక్క రహస్యం ఏంటంటే బయట జగత్తు నుంచి నేను అపేక్షించేది ఏది లేదు నెంబర్ వన్ ఏది అపేక్షించేది లేదు భోజనం దేహానికి ఆత్మస్వరూపం విషయంలో నేను జగత్తు నుంచి అపేక్షించేది ఏదీ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ దేహం నుంచి నేను అపేక్షించేది ఏదీ లేదు దేహం నుంచి ఐఎం నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ది బాడీ ఎనీథింగ్ ఏమండి ఇంకా అనాసక్తి యోగంలో హైయెస్ట్ లెవెల్ ఇప్పుడు ఇది వేలుకు ఉంగరం పెట్టి ఇప్పుడు ఏదో అవుతుందన్నాడంటే వాడు అపేక్షిస్తున్నాడంటారా లేదంటున్నారా ఏమిటవుతుంది డబ్బు వస్తుందని ఉంగరం పెట్టాడు అనుకోండి వాడు ఇప్పుడు ఎన్ని అపేక్షిస్తున్నాడు బైక్ ఉండే డబ్బు అపేక్షిస్తున్నాడు ఈ ఉంగరా నుంచి సంథింగ్ విల్ హ్యాపన్ బైక్ ఇస్తే ఈ ఉంగరం వల్ల ఏదో అయిపోతుందని అపేక్షిస్తున్నాడు ఆ ఉంగరం టేబుల్ మీద పెడితే కుదరదు అది వేలుకి పెడితేనే అవుతుందంటే దేహానికి ఏపేక్షిస్తున్నాడు ఎన్ని అపేక్ష ఎన్ని లెవెల్స్ లో అపేక్షిస్తున్నాడు చూసారా కాబట్టి దేహం నుంచి ఏ రకమైన అపేక్ష ఉండరాదు ఎక్స్పెక్టేషన్ ఉండరాదు మనస్సు నుంచి మనస్సు నాకు నాకు సుఖాన్ని ఒక్కర్లేదు అది దుఃఖాన్ని ఇచ్చినా నాకే అభ్యంతరం లేదు నేను నా మనస్సు కానే కాదు నా మనస్సు బాగుండాలి అని నేను కోరటం లేదు మనస్సు నుంచి కూడా అపేక్ష లేదు ఇంతవరకు బాహ్యమే నిజానికి ఈ పాయింట్లో స్పరిశేషు అనే ప్రత్యేక పదాన్ని వాడారు కనుక దాన్ని ఆలవెల్లో అట్టపెట్టినట్లయితే ఈ చుట్టుముట్టూ ఉండే ప్రపంచంలో ఏ పదార్థములు భోగ్యములు గలవో వాటి అపేక్ష లేదు ఇప్పుడు సమస్య ఏమిటంటే మీరు బాహ్య వస్తువులు సుఖాన్ని అపేక్షిస్తున్నారు అంటే ఆత్మస్వరూపంలో ఉండే సుఖాన్ని తిరస్కరించారు అర్థం ఇప్పుడు వీడు ఇంటి దగ్గర భార్య చక్కగా వంట కూరపప్పు పులుసు వేసి భోజనం అంతా రెడీ చేసి పెడితే వీడు ఇది తెలుసుండి సిద్ధంగా భోజనం సిద్ధంగా ఉంటుందని తెలుసు హోటల్కు పోయి తినచ్చేటంటే అర్థం ఏమిటి ఇంటి దగ్గర తిరస్కారం చేసినట్టే కాదా ఇంటిని తిరస్కారం చేసినట్టు అదేవిధంగా ఆత్మస్వరూపము పూర్ణము ఆనందము అని ఉంటుంటే ఆ బాహ్య భోగాల్లో సుఖం ఉంటుంది ఆనందం ఉంటుంది అని పరుగులు వాడు ఆత్మదేవుని తిరస్కారం చేసినట్టు అర్థం ఆత్మదేవుని తిరస్కారం చేయటం మహాపాపం కాబట్టి ఆనందం అనేది బాహ్య విషయంలో లేదు అని స్పష్టంగా వాడు తెలుసుకుని ఉండాలి బాహ్యకారులు ఏమంటారు చూడండి బాహ్య స్పర్శ బాహ్యాశ్చే స్పర్శాచ బాహ్యస్పర్శా అది అది కర్మధారీ సమాసం అవి స్పర్శలు అవి బాహ్యములు బయట నుండే స్పర్శలు బాహ్య అంటే బహి భవ బాహ్య యా అనేది భవా అనే అర్థంలో వస్తుంది బయట ఉండేది బాహ్యము అది స్పర్శ స్పర్శంటేమిటి స్పృశ్యంత ఇది స్పర్శా శబ్దాదయో విషయా హ్యేషు స్పర్శేషు సో స్పర్శలు అంటే స్పృశింపబడేవి కనుక స్పర్శలు కంటితో ఈ రూపాన్ని టచ్ చేస్తారు టచ్ చేయడం అంటే చూస్తారన్న చెవితో శబ్దాన్ని ఆ విధంగా శబ్ద స్పర్శ ఇత్యాదులు ఉన్నాయి కదా ఐదు ఐదవి వీటికి స్పర్శలు అని పేరు అవి శబ్దాదయో విషయాహనత్వం కాబట్టి సప్తమయత్తులకు మార్చుకుంటే తేషు బాహ్యేషు స్పర్శేషు అవి ఉన్నాయి చిరత్లో ఉన్నాయి ఇప్పుడు వాటి విషయంలో మనం ఎలా ఉండాలి అసక్త ఆత్మా అంతఃకరణం ఎస్య సహా అయం అసక్త ఆత్మా అవో అలా ఉండాలి ఆ బాహ్యం ముందుండే స్పర్శల ఎందు ఏ రకమైన ఆసక్తి తగులు కొనుక లేకు ఉండకూడదు ఆసక్తి అంటే అదే ముద్ద అంటే గమ్ గమ్ లాగా ఉండకూడదు డబ్బులు కొన్నత అని ఉండకూడదు మన ఇండియన్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు గమ్ము ఉపయోగిస్తారు అలా ఉండాలి తప్పిస్తే మామూలు వాళ్ళు ఉపయోగించే గమ్ము అది ఏది అతుక్కోదు ఏది అతుక్కోదు తర్వాత మీరు ఆ పేపర్ అది కార్డు బాగానే ఉంటుంది కానీ ఇంగ్లాండ్ కవర్ చూస్తే మొత్తం మీకు ప్యూరెస్ట్ క్వాలిటీ పేపర్ కావాలి అంటే మీరు పర్చేసిన ఇంగ్లాండ్ కవర్ ఈ దట్ ప్యూరెస్ట్ క్వాలిటీ పేపర్ లైఫ్ డీల్ ఎగ్జాక్ట్ హైద ఉన్నాం అంటే పర్టికులర్గా దానికోసమే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు పూర్ క్వాలిటీ వీళ్ళు ఏం చేస్తారంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నా వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ నుంచి ఆర్డర్ తీసుకొస్తారు ఆర్డర్ తెచ్చుకుని ఇప్పుడు వాడు కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మామూలుగా మార్కెట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ మ్యానుఫ్యాక్చర్ వేరే ఉంటుంది లోకల్ మార్కెట్కి వేరే ఉంటుంది గవర్నమెంట్ నుంచి పదివేల పీసెస్ ఆర్డర్ వచ్చిందనుకోండి అది ఒక్కటి సెపరేట్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వెరీట్యూడ్ ఎందుకంటే లంచాలు పుచ్చుకుంటారు వాళ్ళు వీళ్ళు లంచాలు ఇస్తారు ఆ లంచాలు తర్వాత మళ్ళీ క్వాలిటీ మెయింటైన్ చేయడం ఎక్కడ కుదు ఇంకైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్లో వాడు వేసిన పైప్ లైన్ వెరీ షూన్ వితిన్ అ ఫ్యూ మంత్స్ లీక్ అయిపోతూ ఉంటుంది పర్టికులర్లీ ఫీల్ క్వాలిటీ తయారు చేస్తారు అది గమ్ము కూడా అదే లాదిక్ అప్లై అవుతూ ఉంటుంది ఏమి చిత్రంగా ఉంటుందంటే వాటెవర్ కాబట్టి అలాగా దేని మీద అటుక్కోకూడదు దేనికే అటుక్కోకూడదు ఇప్పుడు శబ్దం ఉందనుకోండి నేను వాళ్ళు మాట్లాడితే లేదాసిందే అని అలాగే ఉండి టెలిఫోన్లు నొక్కుతూ ఉండడం అలా చేయకూడదు వాళ్ళు పని ఉంటే మాట్లాడచ్చు వాళ్ళు మాట్లాడదు వాళ్ళు మాట్లాడతారు అంతేగాని అలా నాడు వ్యక్తి యొక్క వాయిస్ వినడం కోసం నేను మాట్లాడుతున్నాను అది ఉంటే ఏదో దృష్టాంతం చేశారు శబ్దం విషయంలో ఆసక్తి అలా ఉండదు శబ్దం విషయంలో ఆసక్తి ఎలా ఉంటుందంటే పర్టికులర్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది నేను ఎప్పుడూ ఆ మ్యూజిక్ వింటూ ఉండాలి అంటే మరి ఆసక్తి ఏంటి కదా మీరు ఆత్మానందము ఆనందము ఆత్మస్వరూపంలో లేకుండా బయట మ్యూజిక్లో ఉంది అంటే అది అది కూడా ఆసక్తి అయిపోతుంది అలా కాకుండా ఆ మ్యూజిక్ మీరు విన్నప్పుడు ఆత్మరూపంగా ఆనందము అభివ్యక్తమవుతుంది ఇదే చేయండి అని దట్ ఈస్ డిఫరెంట్ దట్ ఈస్ ఆల్ ఎప్పుడు ఏదో జవరికి పెట్టుకుని వింటూ నేను ఆనందంగా ఉంటాను అది లేకపోతే నేను ఆనందంగా ఉండలేను అని మీరు అన్నట్లయితే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆనందం కోసం ఇతరంపై ఆధారపడుత అది అది బంధము అసక్త అది శబ్దం అలాగే వాగింద్రియం ఏదో మాట్లాడి వాడు ఎవరో దొరకాలి వాడితో మాట్లాడాలి అప్పుడే ఆనందంగా ఉంటుంది లైఫ్ ఉండదు విద్యార్థులు పది దొరకాలి వాళ్ళని వాళ్ళ ప్రాణం తీయాలి ఒక గంట సేపు రెండు గంటలు మాట్లాడి వాళ్ళని వాళ్ళని కొన్ని పెట్టాలి అప్పుడు కానీ నాకు రాత్రి నిద్రపట్టదు అన్నట్టుగా ఉంటే అది మీరు బాహ్య విషయంలో స్పృహ ఆసక్తి కదా కాబట్టి పథం చెప్పేవాడు కూడా పథం ఉన్నా లేకున్నా అంతః పూర్తిను అనే జ్ఞానాన్ని కలిగి ఉంటాను అది శబ్దం విషయం చెప్పాను ఇక స్పర్శ విషయంలో ఇందాక చెప్పాం వస్త్రధారణ అది స్పర్శ అలాగే రూపం విషయం నాకు ఆ ఫలానా రూపం ఎప్పుడూ కనపడుతూ ఉండాలి ఆ మనిషి కనపడుతూ ఉండాలి ఆ రూపం నాకు చాలా ఇష్టం ఆ రూపమే కావాలి అని అలాంటి చేతస్యం పెట్టుకోకూడదు ఏ ఒకటే నిజానికి లైఫ్ ఎలా ఉంటుందో చెప్పమంటారా పాతవి అలా వెళ్ళిపోతూ ఉంటే కొత్త అన్నీ వస్తూ వాటిని పట్టుకునే ప్రయత్నం చేయద్దు వెళ్ళిపోతూ ఉంటే కొత్త వాటిని లాగి పట్టుకొచ్చే ప్రయత్నం చేయొద్దు దాని సహజంగా అవుతుంది ఇప్పుడు మా చిన్నప్పుడు మాతో కలిసి మేము ఎవరినైతే పెద్దవాళ్ళని చూసామో పెద్దవాళ్ళని ఉపాసన చేసి సేవ చేసి ఎవరినైతే ఎవరి ద్వారా జ్ఞానాన్ని పొందాము ఎవరి యొక్క ప్రేమ అన్నీ సంపాదించుకున్నామో వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు లేదు తర్వాత క్రమంగా మనతో పాటు సాయికి కాలేజీకి వెళ్ళి వాళ్ళందరూ ఒకళ్ళు ఒకళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ముఖాలు వస్తూ ఉంటాయి పాత వెళ్ళిపోతూ ఉంటే కొత్త వస్తూ ఉంటాయి అదే అమ్ములు వెళ్ళకూడదు వాళ్ళందరూ అలాగే ఉండాలి నాకు అంతేక్కడ గుర్తుంది అది ఆసక్తి కాబట్టి రూపం విషయంలో కూడా ఆసక్తి ఉండరాదు ముఖ్యంగా రసం జితే రసే జితం సర్వం రసమేంద్రియాన్ని జయించాలి నాకు ఫలానా విధంగా ఆహారము ఉండాలి అనే మాట వీడు రుచి సంబంధించి అనకూడదు ఆరోగ్యం సంబంధించి అనవచ్చు నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది మహాత్మా కాబట్టి ఆయిల్ తక్కువ ఉండాలి యూ హ్యావ్ రైట్ టు సేఫ్ హ్యాండ్ అంతేగాని నాకేమో కొంచెం నేతిలో పోపు పెట్టి కారం బాగా వేస్తే కానీ నేను నాకు రుచించదు అనే అలా మొదలుపెట్టారంటే అది చాలా తక్కువ ఆరోగ్య దృష్టిగా ఆహారం ఏమో అంగీకారమే తమ రజోగుణ తమో దూరంగా ఉండాలి సాత్వికమైన ఆహారం కావాలి అది సాధకం యొక్క లక్షణం అది ఇంతకు మించి మీరు రుచి కోసం రుచి కారణంగా ఇప్పుడు బీన్స్ చేశారనుకోండి బీన్స్ ఇస్ యూస్లెస్ ఐ డోంట్ వాంట్ బీన్స్ ఒకయంటే విన్నాను ఇట్ షుడ్ బి వంకాయ కారం పెట్టుకొని ఈ బీన్స్ అనేది మీరు చేయకూడదు నేను అలం మొదలు పెడితే సాధతం నిజానికి వంకాయలో ఏ రకమైన న్యూట్రియన్స్ లేవు బీన్స్లో సమ్ హైలీ ఫైబ్రస్ ఫుడ్ అది బీన్స్ ఐ హెల్లీ రికమెండెడ్ బై డాక్టర్స్ లోపల సీడ్ అది ఉంటుంది ఇట్ హ్యాస్ సమ్ ప్రొటీన్ డిసం కాబట్టి ఆరోగ్య దృష్టిగా పోవాలి కానీ రుచికి పోకూడదు రుచి వస్తే మనమేం కాదన్నానము ఆసక్తి ఉండరాదు నాకు ఫలానా ఉండాలి అనే ఆసక్తి ఉండదు ఎంత బ్లాండ్గా ఉన్నా కూడా రియాక్షనే లేకుండగా హ్యాపీగా అప్పుడు ఆత్మసుఖాన్ని వాడు అనుభవించగలుగుతారు ఈ విధంగా బాహ్యం మీద ఆధారపడటం ఆనందం కోసం బాహ్యం మీద ఆధారపడటం అంత పొరపాటు మనిషి జీవితంలో చేసుకోవడం ఆనందం కోసం బాహ్యం మీద ఆధారపడతాం సో అక్కడ ఆనందం కోసం తిండి మీద ఆధారపడి వాళ్ళు రోగ్రస్తుంది ఆనందం కోసం ధనం మీద ఆధారపడేవాడు లోభ అయిపోయి అందరికీ బరువు అయిపోతారు తనకి కూడా బరువుతారు ఆనందం కోసం రాజకీయ అధికారం మీద ఆధారపడేవాడు వాడు వాడి జీవితం అంతా కూడా రాంగ్ డైరెక్షన్లో పోతారు ఆనందం కోసం పేరు ప్రఖ్యాతుల మీద ఆధారపడేవాడు అంత బంధం అదే దోషం అదే కానీ మరి దేని మీద ఆధారపడాలి ఆనందం కోసం దేని మీద ఆధారపడతాడు అప్పుడు ఆత్మానందాన్ని వాడు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు అది స్వతంత్రత వాచ్య స్పర్శే స్వశక్తాత్మ సో శంకర్ లెవెన్స్ మార్కర్ చూడండి దానికి ఆయన చెప్పిన సమాధానం విషయ ప్రీతివర్జిత సన్ ఇంద్రియ భోగముల ఎందు ప్రీతిని విడిచిపెట్టే నిర్మోహమాటంగా చెప్తారు ఇంకా మనం మొహమాట పడతాం ఇంద్రియ భోగములు ఏవైతే ఉన్నాయో వాటి ఎందుకు ప్రీతిని విడిచిపెట్టేయాలి నేను ఎలా ఎలాగో బట్ట ఒక ఆయన ఉన్నారు ఏమన్నా ఎక్కడ పరస్కారం కూడా కొత్త అలకాయ వేసిన శుభ్రంగా భోజనం చేసి ఎంజాయ్ చేస్తే తప్పే ఉందండి తప్ప అంతా తప్పేనండి ఏంటి ఎందుకంటే పరస్కారం కూడా కొత్త వరకాయ వేసుకుని చేయండి అంతే కానీ ఎంజాయ్మెంట్కి అది అవసరము అనుకుంటే అంత పొరపాటు అది ఆసక్తి అయిందా అది దానింతటి అది వచ్చినప్పుడు లటిక్ది ఓన్లీ ఆయన ఎంజాయ్ అని ఎవరిచాలి మోక్త కాకూడదు మోక్తృత్వం ఉండరాదు విషయ ప్రీతి వర్తిపస్థాయి విషయములని ప్రీతి ఉండకూడదు ఇక్కడ రహస్యం ఏంటంటే విషయములతో స్పర్శని మీరు అవాయిడ్ చేయలేరు స్పర్శ బతుకున్నంత కాలం ఉంటుంది స్పర్శ ఉంటుంది కాంటాక్ట్ ఉంటుంది కానీ ఆ కాంటాక్ట్ బేసిస్ మీద ఆసక్తి లేక ప్రీతి తిరస్కరించక తప్పదు అప్పుడే ఆత్మానందం వికసిస్తుంది అసలు కఠోపనిషత్తులో మంత్రం మీరు విన్నామంటారు పరాఛిఖాని యతృణస్వయం భూ పశ్యంతరాత్మన్ కశ్చిద్ ప్రత్యాత్మానైత్ నైక్షత మైక్షత మైచ్చత్ ఆవృత్తచక్షురమృతత్వమిన్ అని మంత్రం దేవుడు ఈ ఇంద్రియాలని బహిర్ముఖాలుగా సృష్టించి వాటిని నాశనం చేశాడు అని మంత్రం గతురు నా పని నాశనం చేసి పెట్టాడు కన్ను ఉంది ఈ కన్ను ఆత్మస్వరూపభూతమైన ఆనందాన్ని తోటం దానివల్ల కాదు అది ఎప్పుడూ బయటకు చూస్తూ ఉంది బయటికి చూసి బయట ఆనందం ఉందని వీడు అనుకుంటున్నంతకాలం ఆత్మస్వరూపానందము అలా మూ మూత పడిపోయి అలాగే చెవి అంటే ఎప్పుడు బయట ఏదో ఉంది ఒక ఆయన ఉండేవారు ఆయన పది మందిని పోదేశారే మీకు నేను టీ అది బాగా అరేంజ్ చేస్తాను టీ రాత్రి భజన చేయడానికి టీ ఉండాలి కదా బాగా స్ట్రాంగ్ టీ తాగి భజన చేసి సమాచారం అన్నమాట భజన చేయడానికి టీ అది అరేంజ్ చేస్తాను ఈ ఆర్కెస్ట్రా ఆరుమణి తబలా ఇవన్నీ కూడా పెడతాను మీరు చక్కగా వచ్చి రాత్రి పన్నెండు గంటల దాకా భజన చేయండి అంటే దాని మీద ఆయన కొంత ఖర్చు భజన చేస్తుంది ఇవాడు ఆయన ఏం చేసేవారు ఆ కుర్చీలో కూర్చుని ఇలా కూర్చుని అంటే ఎవరిలో భజన చేస్తే వింటే ఆయనకి ఆనందం ఎవరైనా ఆవేళ భజన చేసేవాళ్ళు రాకపోతే మహాన్ని ఉత్సాహపడియాలి పరాధీనత అయిందా లేదా అవడానికి దేవుడు పేరే కానీ పరాధీన నన్ను అడిగారు ఎలా ఉంది వ్యవస్థను బాగుందండి ఇంకా ఇంకా బాగుంది ఉపాయం చెప్పమంటారు ఆ ఆ భజనలో మీరే మీ హృదయంలో రామనామం ఇదే ఇదేం చేస్తుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ఇంకోటి ఇది ఉంచండి అది ఉంచండి ఈ పాపం వీళ్ళందరూ వస్తుంటారు ఒకప్పుడు టీత అవుతారు మనం ఇందులో జడగొట్టడం వాళ్ళు గీతా కొంతసేపు హార్మోనియన్ తబలా గడబడి చేసిపోతారు ఏదో కొంత కొంత హడాడి చేస్తారు ఆ అది ఉంచండి మీరు కూడా మీ హృదయంలో ఆత్మరూపంగా ఆ నామాన్ని జపించడం కూడా మీరు అభ్యాసం చేయండి అల్టిమేట్లీ దట్ హ్యాస్ టు బి డాన్ పరాధీన బాహ్యం వంద ఆధారపడకూడదు ఎందుకంటే ఇంద్రియములు అది బయటికి చూడడానికి అలవాటు పడి పరానికి కాని వ్యతురణ్ స్వయం భూ తస్మాత్ పరాన్ పశ్యతి ఎంతసేపు బయటికే చూస్తున్నాడు తప్పిస్తే నాంతరాత్మన్ ముందుకు రండి కంఫర్టబుల్ గా కూర్చొ ముందుకు రండి అంతరాత్మన్ మన స్వరూపం లోపల చూసుట అయితే కశ్చిత్ ధీర ధీరుడంటే వివేకము సో ఎవరు ఏమిటి వివేకము ఆనందము బాహ్యమునందని విషయములలో లేదు లేదంటే బాహ్యమునుందని విషయాలలో లేదు ఇప్పుడు లడ్డూ ఉందండి లడ్డూలో ఏమున్నది అంటే లడ్డూలో క్యాలరీస్ ఉన్నాయి తప్పిస్తే ఆనందము లేదు ఒక హండ్రెడ్ క్యాలరీస్ ఉంటుంది సో న్యూట్రిషన్స్ ఉంటాయి క్యాలరీస్ అంటే మీకు అర్థం తెలుసు కదా సో అది అవి ఆనందం ఎక్కడుంది నాలుగు మీద ఉందా నాలుగు మీద కూడా లేదు మనస్సులో ఉందా అక్కడ కూడా లేదు మరి ఇంకెక్కడున్న ఆనందం నేనులో ఉంది నేనులో ఉంది మరి నేనులో ఉన్న ఆనందానికి ఈ లడ్డు అవసరం వచ్చింది నాలుగు అవసరమైంది మనస్సు అవసరమైంది అప్పుడే నేనులో ఉన్న ఆనందం బయటకు వస్తుంది అంటే దాన్ని పరాధీనత అంటారా స్వాధీనత కాబట్టి రెండు ఇళ్ళకండి అక్కడ సీకుంటే కూర్చొని కాబట్టి లడ్డు మరైతే లడ్డు దేనికి దేహాన్ని నిలబెట్టిన విషయ ప్రీతి వర్జిత స్థాయి దేహధారణ కోసం అంటే శరీర యాత్ర కోసం ఆహారం ప్రీతి కోసం ఆత్మస్వరూపం నుండే సో అప్పుడు వాడిని ధీర అంట నిత్యా నిత్య వస్తువు వివేకం ఏదో నేను ఒకప్పుడు కొంచెం చేరిస్తున్న చెప్తాను ఇటు ఏంటి స్పిరిట్ అది సో నిత్యా నిత్య వస్తువు వివేకం సో ఆత్మానాత్మ వివేకం ఆ ఆత్మ ఎందు ఆనందం ఉంటుంది అనాత్మ వస్తువుల్లో ఆనందం ఉంటుంది మీరు మీకు ఇష్టమైన పదార్థం తిన్నప్పుడు కలిగిన ఆనందం కూడా హృదయంలోంచే వస్తుంది ఆత్మస్వరూపం నుంచే వస్తుంది లైక్ వాటర్ వాటర్ ఎక్కడి నుంచి వచ్చినా గ్రౌండ్ వాటరే గ్రౌండింగ్ వస్తుంది వచ్చిన వాటర్ గ్రౌండ్ వాటర్ అంటే కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ అలాగే కాబట్టి ఎప్పుడైతే బాహ్య విషయములందు వీడు అసంగంగా విరక్తుగా ఉంటాడో వాడికి ఆ అనుభవం కలుగుతుంది ఏమిటి అనుభవము ఆత్మపూర్ణము ఆనందఘనము నేను సచ్చిదానంద స్వరూపుడను అనే అనుభవం కలుగుతాను ఈ అనుభవం లాభం ఏమిటి చూడండి అంతా లాభమే బాహ్యం నుంచి వచ్చే సుఖము వచ్చిపోతూ ఉంటుంది చూడండి రోగం నిగురుస్తుంది కదా రోగం భోగి భోగే రోగ భయం ఈ వచ్చిపోయే సుఖం వల్ల రోగాలు వస్తాయి అన్ని ఇంటికి ఉందా సమస్య అన్ని ఇంద్రియాలలోనూ ఉండ సమస్య ఇప్పుడు టీవీ ఇరవై ఇరవై నాలుగు టీవీ చూసి వాళ్ళు ఉంటారు చూడండి మీడియట్ బాక్స్ ముందు కూర్చుని వాళ్ళ బుద్ధిని కలుషితం బుద్ధి కలుషితం మూలంగా తర్వాత దేహంలో అనేక అనారోగ్యాలు వస్తాయి అక్కడ యంగ్ పీపుల్ కూడా టీవీకి ఎడిక్ట్ అయిపోతే రోగద్రస్తులే యంగ్ పీపుల్ ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ లో డయాబెటీస్ ఎందుకు వచ్చింది అని వాళ్ళు దాని ఇన్వెస్టిగేట్ చేసి దానికి వాళ్ళు కనిపెట్టిన వాళ్ళు చేసిన సర్వేలు చేసి కంక్లూషన్ ఏమిటంటే యంగ్ పీపుల్ పూర్వంలాగా వీధిలోకి వెళ్లి ఆడుకోవటం లేదు టీవీల ముందు కూర్చుంటున్నారు టీవీ నుండి కూర్చుని అలా చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉన్నప్పుడు అలా ఖాళీగా చూడలేడు ఐస్ క్రీములు పిజ్జాలు కోక్లు అవి నిండుతూ ఉంటాడు అలా చూస్తుంటే మరి అవి కూడా ఉంటాయి పిజ్జాకి మీరు బయటకు వెళ్ళక్కర్లేదు వాడింటికి తీసుకొచ్చిస్తారు అమెరికాలో ఒక లా తీసుకురాబోతున్నారు అప్పట్లో మరి ఇప్పుడు వచ్చిందో తెలీదు మీరు కారులో వెళ్తే డ్రైవ్ రెస్టారెంట్స్ ఉంటాయి ఆ కారులో వెళ్తూ ఉంటే ముందు ఒక చోటగా ఆగురు ఆగి అక్కడ మీకు చెప్పేస్తారు అక్కడ కార్ ఆగ ఆవిరు చూస్తుంది లోపల ఒక ఆవిడ చూస్తుంది చూసినట్టు మీకు తెలియదు చూస్తున్నారు చూసి హలో సార్ వెల్కమ్ వాట్ యు వాన్ అని అడుగుతుంది అంటే ఐ వాంట సచ్ అండ్ సచ్ పిజ్జా ఓకే వాట్ ఎల్స్ యూ వాన్ ఐ వాంట్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఓకే వాట్ ఎల్స్ నో దిస్ ఇస్ ఆర్ సో యువర్ బిల్ విల్ బి ట్వెల్వ్ పాయింట్ అని చెప్తుంది అది చెప్పిన వెంటనే మళ్ళీ లైట్ వెలుగుతుంది అప్పుడు మన కారు కొంచెం ముందు నడిపితే అక్కడ కిటికీ దగ్గర మీరు ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ పట్టుకుని ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఇంతలో డాలర్లు పెట్టేస్తే మీరు మళ్ళీ సెలరీ ఇస్తేస్తారు మీరు దీని కారణంగా ఒబేసిటీ పెరుగు వీడి కారులోంచి దిగను కూడా దిగడు ఆ కూర్చుని తినేస్తూ దీని కారణంగా ఒబేసిటీ పెరుగుతోంది కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలి అని ఒక ప్రపోజల్ వచ్చింది గవర్నమెంట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఫస్ట్ అమెండ్మెంట్ రైట్స్ ఉన్నాయి అక్కడ ఫస్ట్ అమెండ్మెంట్స్ అంట ఆ రైట్ ప్రకారం నేను బ్యాన్ చేయడానికి వీరలేదు అని లాయర్స్ చెప్పారు చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఈ డ్రైవింగ్ కార్ సర్వీసుకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ట్యాక్స్ అని చెప్పారు దీనికి కదా మీరు కారు ఆపి పార్కింగ్ లాట్లో పెట్టి దిగి నడిచి వెళ్ళి రెస్టారెంట్లో కూర్చుంటే బిల్లు రూపాయి డాలర్ మీరు అదే డ్రైవింగ్లో వేస్తే వన్ పాయింట్ టూ ఫైవ్ డాలర్స్ అవుతుంది ఒక ఇన్స్టెంట్ నడవడానికి ఇన్సెంట్ సో ఈ విధంగా కాబట్టి పరాంగ్ముఖంగా ఉన్న ఇంద్రియములు ఉన్నప్పుడు కనుక ధీర వివేకవంతు దేవలకి ఏం చేస్తాడంటే అంత ఆత్మస్వరూపములు ఉండే ఆనందాన్ని పొందుతారు మరి బయటి నుంచి కొన్నిది అదే కదా ఇప్పటిదాకా చెప్తున్నది బయట నుండి ఏ అపేక్ష లేదు దేహానికి ఆహారం అంటే నుంచి బయట నుంచి ఏ అపేక్ష లేదు ఆ విధమైన దానికి అనాసక్త యోగము అని పేరు అది సో బాహ్య సుఖం వచ్చిపోతూ ఉంటుంది కానీ ఈ ఆత్మసుఖాన్ని ఆత్మానందాన్ని ఎవరైతే ఆవిష్కరించుకుంటారో దీస్ వెరీ ప్రాక్టికల్ నేనైతే సమ ఉపోయే ఏదో ఐడియల్ ఏదో చెప్తున్నానని మీరు అనుకోద్దు మీరు బాహ్య విషయాల్లో పరతంత్రత అంటే డిపెండెన్స్ దీన్ని సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటాం మనం సైకలాజికల్ డిపెండెన్స్ చాలా ఎక్కువ ఉన్న వ్యక్తులు మనకి మనం అన్ని సందర్భాలు సక్రమంగా ఉంటేనే మనం ఇన్నర్గా కంఫర్టబుల్గా ఉంటాం లేకపోతే ఇన్నర్ కంఫర్ట్ కూడా ఉండదు ఇన్నర్ కంఫర్ట్ కూడా ఉండదు కొంతమంది ఎంత డిపెండెంట్గా ఉంటారంటే ఇప్పుడు భోజనానికి ఉందనుకోండి ఆ కంచంలోనే ఫోన్ చేయాలి ఆ సీట్లోనే కూర్చొని ఫోన్ చేయాలి టేబుల్ మీద కూడా సీటు ఫిక్స్డ్ ఉంటుంది సీటు మారిస్తే వాడికి తిండి సహించదు డిస్టర్స్ అయిపోతుంది తర్వాత పడుకుంటే అక్కడే పడుకోవాలి ఇంకే ఇంకెక్కడ పడుకున్నా నిద్ర పడతారు ఇది దీన్ని ఏమంటారు దీన్ని పరాధీనతైపోలేదు చాలా బ్యాడ్ అనమాట ఆ సైకలాజికల్ డిపెండెన్స్ ఫిజికల్ కాదు సైకలాజికల్ డిపెండెన్స్ ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఏమంటే ఈ సైకిల్ మానసిక పరాధీనత అంటే మానసికంగా మనం బాహ్య భోగముల ఎందు ఆధారపడి ఉందిక ఇంత చెడ్డ లక్షణం అదే కానివ్వండి ఒక కాబట్టి దాని నా ఎత్తి పరిస్థితులలోనూ దాన్ని దూరంగా పెట్టాలి దాన్ని ఒక దరిజాపు ఉండాలి భోజనం ఈ ప్లేట్లోనే భోజనం చేయాలి ఇదే ఇక్కడే ఉండపడుకోవాలి ఇక్కడే ఉండాలి లేకపోతే నేను సుఖంగా ఉండలేను అని ఎవరైతే బాహ్యమునందు ఆధారపడించాడో వాడు చాలా కష్టాల్లో పడిపోతాడు సరే లభతే ఆత్మనియత్ సుఖం తద్ందతి చేతత్ కాబట్టి ఆత్మస్వరూపభూతమైన సుఖం ఏదైతే ఉందో దానిని వీడు పొందుతాడు ఎప్పుడు పొందుతాడు ఎప్పుడైతే బాహ్య విషయముల ఎందు విరక్తిని కలిగి ఉంటాడో ఆసక్తి లేకుండా ఉంటాడో అప్పుడు స్వరూపభూతమైనటువంటి సుఖాన్ని ఎదురు పొందుతాడు అంటే దాని దాని ప్రాక్టికల్ టర్మ్స్ అలా వెరీ ప్రాక్టికల్ ప్రాక్టికల్ టర్మ్స్ లో చెప్పాలంటే నేను బాహ్యంలో ఉండే భోగ సాధనముల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా నేను ఐ ఆమ్ కంఫర్టబుల్ విత్ కేమ్ అనే ఆ డిస్కవరీ ఆవిష్కారాన్ని ఎవడైతే పొందుతాడో వాడిని ఈ సృష్టి ఈ ప్రకృతి వాడిని ఏమీ చేయలేదు వాడు విజయాన్ని సాధించేస్తాడు ప్రకృతి మీద వాడు ఎత్తి పరిస్థితుల్లోనూ దుఃఖాన్ని పొందడం ఎప్పుడు సుఖంగా కంఫర్టబుల్గా సుఖంగా అంటే డ్యాన్స్ చేస్తూ ఉంటాడని కాదు పూర్ణంగా నిష్కామంగా స్వపీస్ శాంతంగా అలా ఉండిపోతాడు అప్పుడు ఆత్మానందము ద ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఎన్నర్ స్కింగ్స్ ఆఫ్ జాయ్ అన్నీ ఓపెన్ అవుతాయి అప్పుడు వాడు మహాత్ముడిగా అలా ఉండిపోతారు జీవన్ముక్తిగా ఉండిపోతారు కింద శ్లోకంలో సబ్ బ్రహ్మయోగ యుక్తాత్మ అని ఉంది దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు దీన్ని బ్రహ్మయోగము అంటున్నారు బ్రహ్మయోగం వెరీ ఇంట్రెస్టింగ్ బ్రహ్మ అంటే ఆత్మస్వరూపంతో వీడికి సమావేశం అయిపోయింది ఎందుకంటే బాహ్య విషయముల ఆనందం ఉందని అనుకుంటున్నంత కాలం వీడు తన స్వరూపం నుంచి దూరంగానే ఉండిపోతాడు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ భోగాలన్నీ ఇంటికి బయటే వెతుక్కుంటారు కొంతమంది ఎలా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు భోజనం ఇంట్లో చేయడు ఇంట్లో ఉంచే కిచెను భార్య ఉంటారు వాడు హోటల్లో చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలుసు వీడు ఇక్కడికి వచ్చి నింగిపోతాడు అక్కడ వాడు ఫిక్స్ డబ్బులు ఉంటాయి తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఆఫీసులోనో క్లబ్బులోనో క్లబ్లు ఏమో ఉంటాయి కదా అక్కడ రూమ్ ఒకటి పెట్టుకున్నా అక్కడే నిద్రపోతూ ఉంటాయి ఇంటికి చిన్నప్పుడు వస్తాడు లేనప్పుడు ఇంట్లో వాళ్ళతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మొహాన్ని కారు పారేసి తను ఒక సెపరేట్ కారు ఒకటి పెట్టుకుంటాడు ఆ కారులోకి ఇంకెవరిని రాల ఇంట్లో ఏం ఉండదు వాడికి వాడి భోగాలన్నీ బయటే ఉంటాయి వాడు ఎటువంటి వాడు ఆత్మస్వరూపాన్ని విడిచి సంసారంలో విషయభోగముల ఎందు ఏమో ఉందని తిరిగాడి వాడు అటువంటి వాడు అందుకోసం చెప్తారు దృష్టాంతం అటువంటిది అంతేగాని అది ఎంత దోషమో ఇది కూడా అంత దోషం ఇది ఇల్లు దట్ ఇస్ ది హోమ్ ఆత్మనిష్ట కలిగి ఉంటేనే దట్ ఇస్ రియల్ హోమ్ ఒక అడిగారు మీరు స్వంత ఇంట్లో ఉంటున్నారా ఇంట్లో ఉంటున్నారా అని నేను అది ఇంట్లోనే ఉంటున్నానని చెప్పారు అయిపోయింది మళ్ళీ ఎప్పుడో రెండేళ్ల తర్వాత మళ్ళీ అడిగితే మీరు నేను అద్దెంట్లోనే ఉంటున్నాను ఎప్పుడు అడిగినా అద్దెంట్లోనే ఉంటున్నాను అప్పుడు ఎవరిలో చెప్పారు ఆయన స్వంతుల్లు అండి ఏమంటే మీరు అలా చెప్తున్నారు ఏమిటి మీరు స్వంతుల్లు కదా ఆయన కాదు అద్దిల్లే ఎందుకంటే ఈ దేహము ఇది అద్దెల్ ఇది ఇది కాదు నేను దేహంలో ఉన్నా దేహము కాదు నేను దేహిని దేహంలో ఉన్నా నా ఇల్లు దేహం కాదు నా ఇల్లు మనస్సు కాదు నా ఇల్లు ఆత్మ నేను ఆ చైతన్యము సత్యది ఆత్మ నా కాబట్టి దేహదృష్ట్యా నేను అడ్డింట్లోనే ఉంటున్నాను అలాగా సో అప్పుడు వాడు బ్రహ్మయోగయుక్తాత్మ అవుతాడు అందం శంకర్లు ఏమంటారో చూడండి వాక్యం సహా బ్రహ్మయోగయుక్తాత్మా అదే సమాసం దాన్ని వెరతీసి చెప్తున్నారు ఆయన బ్రహ్మని యోగ సమాధి బ్రహ్మయందు నిలిచి ఉండుట సమాధి అంటే సమ్యక్త అధీయతే అశ్మిని ఇది సమాధి బ్రహ్మయందు అంటే అక్కడికి అక్కడ తీసిపోయాడమని కాదు సమాధం కా బ్రహ్మయందు నిలిచి ఉండుట అది ఎలా ఉంటుందో చెప్తే చూడండి సూర్యుణ్ణి చూశాడనుకోండి మీకు ఈశ్వర భావన కలగాలి చంద్రుణ్ణి చూశాడనుకో చూశాడనుకోండి మీకు ఈశ్వరుడు అనుభవానికి రావాలి ఆ అగ్నిని చూశాడనుకోండి ఈశ్వరుడు అనుభవానికి రావాలి నదిని చూస్తే ఈశ్వరుడు అనుభవం వీటేంటి విభూతులు అంటారు నదిని చూస్తే ఈశ్వరుడు అనుభవానికి రావాలి చెక్తులు చూశారనుకోండి మీకు ఈశ్వరుడు అనుభవానికి రావాలి చిన్న పిల్లవాడిని చూశారనుకోండి ఈశ్వరుడు అనుభవానికి రావాలి అంటే ఏమిటనమాట ఆఖరిగా శ్లోకాన్ని చూశారనుకోండి ఈశ్వరుడు అనుభవానికి రావాలి జ్ఞానం కదా ఈ విధంగా సకల ప్రాణులలో సకల విభూతులలో ఈశ్వరుని దర్శించటం సద్రూపంగా ఇప్పుడు ఘట అన్నారు శంకరతో అంటారు ఈశ్వరుడు ఉన్నాడు అని ప్రూఫ్ ఏమిటి అని అనుకుంటారు అది ఆయన అంటారు ఘట నవ ఘటం ఉందా లేదా ఘట అస్థి ఘట అంటే ఈశ్వర అస్థి ఇత్యర్థ అంటే అర్థం ఎందుకంటే ఘటల్లో ఉండేటువంటి అస్తిత్వం వేదికల అది ఈశ్వరుడు గతంలో ఉండే అస్తిత్వం ఈశ్వరుడు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను మీరు చూసినప్పుడు మీరు ఇట్స్ ఎ డైనమిక్ ఇట్స్ ఎ మెకానికల్ ప్రాసెస్ ఈ పార్ట్ నాలెడ్జ్ అనేది అదేదో ఇన్స్టంటేనియస్ ఎలిమెంటల్ ప్రాసెస్ అనుకోద్దు అస సిన్థసిస్ మెకానికల్ ప్రాసెస్ మీరు చూసినప్పుడు రూప రూపజ్ఞానము కలుగుతుంది ఇది కన్ను కన్ను ఏది సెన్స్ చేస్తుంది ఏది దేన్ని పసిగడుతుంది కన్ను దేనిని పసిగడుతుంది అస్థి అని పసిగొద్దు కన్ను పసిగ తీ అస్థి ఆ అస్థి అన్న దానికి మనస్సు చెప్పే వ్యాఖ్యానం ఘటము వాట్ ఈజ్ వాట్ ఈజ్ పాటు కాకండి వాట్ ఈజ్ ఈజ్ అదేమిటో మీరు చెప్పద్దు వాట్ ఈజ్ ఈజ్ అండ్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ వాట్ ఈజ్ ది ఇంటర్ప్రిటేషన్ బై ది మైండ్ ఆఫ్ వాట్ ఈజ్ ఈస్ పాట్ మైండ్ అంటే బ్రెయిన్ అండి బ్రెయిన్ అంటే కంప్యూటర్ కంప్యూటర్లో నాలెడ్జ్ ఉంటుంది బ్రెయిన్లో నాలెడ్జ్ ఉంటుంది కంప్యూటర్లో నేను అడిగితే చెప్పండి కంప్యూటర్లో నాలెడ్జ్ ఉంటుందా మెమొరీ ఉంటుందా మెమొరీ ఉంటుంది మీరు నాలెడ్జ్ అని పేరు పెట్టచ్చు కానీ ఉన్నది ఏమిటిది మెమొరీ ఉంటుంది అంటే అంతకుముందు కంప్యూటర్ ఆన్ చేయడానికి ముందు ఆన్ చేస్తారు కదా పొద్దున్నప్పుడు ఆన్ చేయడానికి ముందు అంతకుముందు రాత్రి ఏది పెట్టారో అది ఉంటుంది దాంట్లో కాదండి అది కంప్యూటర్ సైన్స్ మీ బ్రెయిన్ మాట ఏంటి కాబట్టి నాలెడ్జ్ దానికి కూడా ఓ ఓహి నాలెడ్జ్ హ్యా దానికి కూడా నాలెడ్జ్ మీరు పేరు పెడితే పెట్టచ్చు కానీ అది రిలేటివ్ నాలెడ్జ్ మెమొరీ దానికి కరెక్ట్ నేమ్ ఏంటంటే మెమొరీ అన్నది కరెక్ట్ నేమ్ మెమొరీ మీ కంప్యూటర్ మెమొరీ ఎంత అంటే ఏదో ఇంత మా మెమొరీ తండదు మీ బ్రెయిన్ మెమొరీ ఎంత మా బ్రెయిన్ మెమొరీ అంటే ఆత్మబోధ తత్మబోధ ఏదో గీతా శ్లోకాలు మెమొరీ అది మెమొరీ అది ఇప్పుడు ఈ ఘటము ఘట అయని ఘట అన్నప్పుడు ఈ ఘటహ ఎక్కడి నుంచి వచ్చింది బైక్ నుంచి వచ్చిందా మెమొరీలోంచి వచ్చిందా మెమొరీలోంచి వచ్చింది కాబట్టి బైక్ నుంచి ఏమొచ్చింది ద సెన్స్ ఆఫ్ బీయింగ్ వచ్చింది బయట అస్తి అస్థి హై హై ఈజ్ అది వచ్చింది బయట అదే ఈశ్వరుడు అది ఇష్టరు అస్థిత్వే ఉపలబ్ధం కాబట్టి మీరు అది అలా ఒక్కసారిగా అది తాడు చూపించి దీంట్లో నువ్వు ఈశ్వరుని చూడు అంటే కష్టం ఎందుకంటే వాడికి అభ్యాసం బాగా చేస్తుండాలి వివేకం బాగా వచ్చి అలా కాకుండా ఒక శిశువుని చూపించి అదే దీంట్లో దేవుణ్ణి చూడరా అంటే కష్టమే ఉంది సూర్యుడిని దేవుణ్ణి చూడరా అంటే కష్టమే ఉంది చంద్రుల్లో చూడరా అంటే కష్టమే ఉంది నదిలో కష్టమే ఉంది కాబట్టి ముందు ఎక్కడైతే ఈశ్వరుని యొక్క మహిమ చాలా దృఢంగా ఉంటుందో అక్కడ ముందు ఈశ్వరుని గుర్తుపట్టుకుంటే అనేక చోట్ల ఆ తర్వాత ఈశ్వరుడు సర్వత్రా ఉన్నట్టుగా మనం తెలుసుకుంటాం రాజుగారి రాజుగారు ఎక్కడుంటారు రాజుగారి అధికారం ఎక్కడుంటే అక్కడ రాజుగారు ఉన్నట్టే రాజుగారు అంటే ఫిజికల్ ఏం కాదు ఆయన అధికారం ఎక్కడ ఉంటుంది సర్వవ్యాపకంగా ఉంటుంది మొత్తం ఆ స్టేట్ అంతా వ్యాపించి రాజు యొక్క అధికారం అయినా కూడా ఆ రాజు ప్యాలెస్లో రాజుగారి యొక్క డ్రాయింగ్ రూమ్లో ఇంకా బలంగా ఉంటుంది ఆ అధికారం అదేవిధంగా ఈశ్వరుడు సర్వవ్యాపకుడు దీంట్లో కూడా ఈశ్వరుడే ఉన్నాడు అని ఒక దేవాలయము ఒక నది అలాంటి చోట్ల ఈశ్వరుని యొక్క మహిమ మనకు అధికంగా గోచరడానికి వస్తుంది కాబట్టి ఈశ్వరుణ్ణి సర్వమునందు మీరు చూశారనుకోండి అంటే అర్థమేమిటి దీంట్లో మూడు స్టేజ్లు ఉన్నాయి ఒక స్టేజ్ ఏమిటంటే నామరూపాలు చూస్తాడు అదే సత్యం అనుకుంటాడు అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అజ్ఞాన వాడికి ఈశ్వరుడు కనపడ్డాడు వాడికి ఈశ్వరుడు కనపడాలంటే వాడు ఎక్కడికో తీర్థయాత్ర ఎక్కడికో వెళ్ళి చాలా కష్టపడి చేయాలి అక్కడికి వెళ్ళినా కూడా వీరికి ఈశ్వరుడు కనపడ్డాడు ఏం కనపడతాడు ఈశ్వరుడు ఏం కనపడ్డట్లెక్క ఇప్పుడు అలా దేవాలయంలోకి వెళ్ళి ఇలా వచ్చి మళ్ళీ ఇంకేది దర్శించాలని అడిగేదంటే వీడికి ఏం కనపడింది ఏమీ కనపడలేదని అర్థం ఏదైనా మీకు ఇలా వెళ్ళి శివుణ్ణి చూసొచ్చి ఇంక ఇప్పుడు ఏం చూడాలని అని అడిగేదంటే వాడు ఏమి చూసాడు అన్నమాట ఇప్పుడు హోటల్లోకి వెళ్ళి భోజనం చేసేసి బిల్లు పే చేసి వచ్చి ఎలాంటి ఆఖరిగా ఉంది ఇంకా తినడానికి ఏదైనా ఉందా అని అడిగేదంటే వాడు ఏం తిన్నాడు అలాగా వీడు ఏమి ఈశ్వర దర్శనం చేసినట్టు కాబట్టి అలా కాదు ఈశ్వరుణ్ణి ఆ విభూతిని అర్థం చేసుకుని ప్రతి కణంలో ఈశ్వరుణ్ణి దర్శించడం అభ్యాసం చేయాలి సో అజ్ఞాని యొక్క స్థితి ఫస్ట్ స్థితి ఏమిటి వాడికి నామరూపాలు ఎక్కడ ఈశ్వరుడు ఎక్కడ నామరూపాలే సత్యం అనుకుంటాడు అంచేతనే వాడికి ఎక్కడికి ఈశ్వరు దేవాలయానికి వెళ్ళినా ఈశ్వర దర్శనం అంత అంత మాత్రంగా అది అజ్ఞానం సెకండ్ స్టేజ్ ఏంటంటే శ్రవణం చేసినట్లయితే నామరూపాలు మిథ్య నామరూపాలతో పాటుగా వాటికి అధిష్టానము ఆ బీజినెస్ ద బీయింగ్ అ సత్ అది ఉంటుంది అది ఈశ్వరుడు వాడు రెండింటికి రెండింటినీ నోటీస్ చేసుకుంటాడు ఆ తర్వాత పరిపక్వ స్థితిలో నామరూపములు మిథ్యాన్ని స్పష్టమైన దర్శనంలో సర్వమునందు ఈశ్వరుడు స్పష్టంగా గోచరిస్తుంటాడు దానికి బ్రహ్మయోగము అని తెలియదు బ్రహ్మని యోగ సమాధి అంటే సర్వము ముందు ఈశ్వరుణ్ణి దర్శిస్తారు ఇప్పుడు దేవాలయానికి వెళ్ళాను అనుకోండి దేవాలయానికి వెళితే అసలు పూర్వం దేవాలయాలలో ఉండేవి అంటే దేవుడు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా చెప్పడం కష్టం ఉన్నట్టుగా ఉంది నిజంగా అలాగే ఎందుకంటే లోపల గర్భముల్లో దేవుడు ఉన్నాడు సరే బయట చుట్టూ చక్కటి ఉద్యానవనం ఉంది ఆ ఉద్యానవనంలో పవిత్రమైన వృక్షాలు ఉండేవి ఏమండి తర్వాత ఓ గో ఉండేది ఓ నలుగురు వేద పండితులు కూర్చుని ఏదో వేదం పరసలో ఏదో చెప్తూ ఉండేవాడు ఓ సాధువు ఉండి ఇవడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నట్టు లోపల ఉన్నట్టు బయట ఉన్నట్లంటే అరే ఎటు చూసినా దేవుని యొక్క విభూతే కనపడుతూ ఉంది ఇప్పుడు దేవుణ్ణి ఎక్కడ వెతికినా కనపడనే స్థితి ఏర్పడింది కాబట్టి సర్వ విభూతులు ఎందు ఈశ్వరుణ్ణి దర్శించడం అలవాటు అది బ్రహ్మయోగము ఆ బ్రహ్మయోగముతో కూడిన మనస్సు కలిగినవాడు చెప్పండి ఇప్పుడు ఆ సమాసం సెట్ అయింది చూడండి తేన యోగేన యుక్త తస్ వ్యాపృత ఆత్మా అంతఃకరణం ఎ స్రహ్మయోగ యుక్తాత్మా అది బ్రహ్మయోగం అటువంటి బ్రహ్మయోగముతోటి వ్యాపించబడిన అంతఃకరణము కలవాలి బ్రహ్మయోగ యుక్తాత్మా కాబట్టి సర్వమునందు సర్వమునందు అంటే ఏమిటి మనం ద్వంద్వాలను చూడడానికి అలవాటు పడతాం ఇప్పుడు వేసవ కాలం శీతకాలం రెండింటి యందు ఈశ్వరుని చూడాలి వేసవి కాలంలో ఈశ్వరుడు యొక్క మహిమ శీతకాలంలో ఈశ్వరుని యొక్క మహిమ ఓవర్కాస్ట్ స్కై ఉందనుకోండి అదొక ఈశ్వరుని యొక్క మహిమ క్లియర్ స్కై ఉందనుకోండి అబో అది ఇంకో మహిమ మనకి అనుకూలమైన వ్యక్తి ఉన్నాడనుకోండి అది ఒక ఆత్మస్వరూపుడు ప్రతికూలమైన వ్యక్తి వాడు ఇంకో రకం ఆత్మస్వరూపుడు అని ఈ ద్వంద్వములకు అతీతంగా అన్నిటి ఈశ్వరుని యొక్క మహిమను దర్శించేటువంటి ఆ సమత్వ దర్శనం విషయం మనం ఇంతకుముందు శ్లోకాల్లో ఆ ద్వంద్వాలకు అతీతంగా పోయి ఆ సమత్వాన్ని దర్శించగలిగే అంతఃకరణము ఎవరికి ఉంటుందో వాడికి బ్రహ్మయోగయుక్తాత్మ అంతే అటువంటి వాడు వాడికి ఏమిటి లాభం నామరూపాలను చూడడం మానేసి అంతటా ఈశ్వరుని చూసుకుంటూ పోయాడు అనుకోండి వాడికి ఏమిటి లాభం సుఖమక్షయమశ్మృతే వ్యాప్నోతి అశ్మృతే అంటే లభతే అని చెప్పరు అశ్ము వ్యాప్తం కాదు వ్యాప్నోతి అంటే అర్థమేటో తెలుసిన ఇప్పుడు సపోజ్ నేను కూర్చుని ఉన్నాను అనుకోండి నాకు సుఖం లభించింది అనుకోండి నాకు సుఖం లభిస్తే నేను కూర్చుని ఉండగా నాకు లభించిన సుఖం నాకంటే చిన్నది ఉంటుందా నాకంటే పెద్దది ఉంటుందా నాకంటే చిన్నది ఉంటుందండి ఓ పొట్లలో ఓ సుఖం లభించినట్టుగా నాకంటే చిన్నది ఉంటుంది కాబట్టి సుఖాన్ని నేను పొందానంటే అది నాకంటే పరిచ్ఛిన్నంగా ఉంటుంది సుఖాన్ని నేను పొందడం కాదు కెరటము సముద్రాన్ని పొందుతుందా సముద్రంలోకి వ్యాపించి విలీనమవుతుందా సముద్రంలోకి వ్యాపించి విలీనం అవుతుంది అదేవిధంగా ఇప్పుడు లడ్డూలో లడ్డు లడ్డూ ఉంటూ ఉంటాను ఉంటే నేను ఏదో బాహ్యం ఏదో చెప్పాలి కాబట్టి లడ్డూలో సుఖం ఉందనుకోండి ఎంత పిసరంత సుఖం ఎంత సుఖం ఉంటుంది అది నోట్లో వేసుకుంటే ఒక రెండు నిమిషాలు సుఖంగా ఉంటుంది ఆ తర్వాత కడుపులో బొట్లు అంటే ఎప్పుడు తింటే బోట్లు లేకపోతే ఈ ఓ హండ్రెడ్ పడింది లోపల ఇప్పుడు దీన్ని బర్న్ చేయాలి క్యాలరీస్ వేస్తే ఏమైంది దాన్ని ఖర్చు క్యాలరీస్ ఖర్చు పెట్టి పద్ధతి ఒక్కటే పోయి పద్ధతి ఇంక మరో పద్ధతి లేదు ఏదో ప్యాచ్ పెట్టుకుంటే పోతుంది బెల్ట్ పెట్టుకుంటే పోతుంది ఇవన్నీ కూడా బోగస్ ఎక్కడికి పోలరీస్ లోపలే ఉంటాయి ఈ పాఠం మీరు అప్రిషియేట్ చేయలేరు ఇది అమెరికాలో చెప్పాల్సిన పాఠం వాళ్ళు బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేస్తారు కాబట్టి ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఉన్న తోట వాళ్ళు బాగా అప్రిషియేట్ చేస్తారు ఎనీవే కాబట్టి ఇప్పుడు మీరు రెండు రోట్లో వేసుకున్నారండి ఎంత పిసరంత సుఖం వచ్చింది నేను నా దగ్గరికి నేను నేనుగానే ఉన్నాను ఓపెసరంత సుఖం వచ్చింది అలా అలాగే పొందుతాడా సుఖం అక్షయం వస్తుంది అంటే అలా పొందుతాయి అదేమి సుఖం అది నేను ఈ నేను ఒక దేహానికి ఒక అంతఃకరణకి ఓపెసరంత సుఖం అప్పుడప్పుడు లభించి దానికి ఆ పరిమితమై ఉండేటటువంటి నేను ఈ పరిమితిలోనన్నింటినీ ఛేదించేసుకుని ఇది వ్యాప్తి చెందేసి ఆ బ్రహ్మానందం అయిపోతుంది అది వ్యాప్తి నేను It expands into the whole. Whole will be able to build the whole. I will build the whole, and I will build the whole, and I will build the whole.